మొత్తం పోయింది మరెంతో చాలా జన్మల పాటు బలీయమైన కాంక్ష వల్ల కదా అటువంటి అవకాశం వచ్చింది ప్రతిరోజు సుప్రభాత సేవ చేయగలిగే అవకాశం వచ్చిందండి లేదు ప్రతిరోజు పవళింపు సేవ చేయగలిగే అవకాశం వచ్చిందండి సరే చేసాడండి చేసేటప్పుడు ఏ రీతిగా చేసాడు స్వరూప జ్ఞాన నిష్టలో ఉండి చేసాడు అనుకోండి అప్పుడు ఈ త్రిపుడితో పని లేదు స్వరూపజ్ఞాన నిష్టలో ఉండి చేయలేదండి రోజు అయ్యవారికి అమ్మవారికి ఆ సుప్రభాత సేవ పవలింపు సేవ చేసే అవకాశం వచ్చిందనుకుందాం ఈ జన్మలో ఉత్తమమైన జీవితం కదా ఏదో కట్టెలు కొట్టుకునే జీవితం కంటే అడవిలో కట్టెలు కొట్టుకునే జీవితం కంటే అయ్యవారికో అమ్మవారికో సుప్రభాత సేవ పవలింపు సేవ చేయడం ఉత్తమమైన జీవితం కదా నీ అది స్వరూప జ్ఞాన నిష్టకను వినియోగించుకోలేదనుకోండి ఏమైపోయింది అడవిలో కట్టెలు కొట్టుకోవడంతో సమానమైపోయింది కర్తవ్యతా బుద్ధి సాక్షి ముందు ఎక్కడికి ఎదగాలి కర్తృత్వ బుద్ధి నుంచి కర్తవ్యతా బుద్ధికి ఎదగాలి కర్తవ్యతా బుద్ధి నుంచి ఎక్కడికి ఎదగాలి సాక్షికి ఎదగాలి సాక్షి నుంచి ఎక్కడికి ఎదగాలి సాక్షి అతీతానికి ఎదగాలి ఇది స్కేల్ ఈ స్కేల్ మీద మనం పరిణామం చెందామా లేదా బాల్యవన కౌమార వృద్ధాప్యాల గురించి ఎంత పడకు అది ఎట్టనే జరిగిపోతుంది అది వృత్తి జ్ఞానంలో భాగం నువ్వేం ప్రయత్నం చేయక్కర్లా అది సహజంగా వృత్తి జ్ఞానంతో పాటు పరిణమించేస్తుంది కానీ దాన్ని నువ్వు ఏ దిశగా వాడుకోవాలండి ఇప్పుడు సశరీరం శరీరీ అశరీరి అట్లాగే జాగ్రత్తగా వ్యవహార జ్ఞానంలో ఉన్నప్పుడు కర్తవ్యతాబుద్ధి కర్తవ్యతా బుద్ధి నుంచి సాక్షి జ్ఞానం సాక్షి జ్ఞానం నుంచి అతీత జ్ఞానం అతీత జ్ఞానంలో నువ్వు రహిత స్థితి పొందేటటువంటి లక్షణ నిర్ణయం అవుతుంది లక్షణము లక్ష్యము నిర్ణయం ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్తవ్యతాబుద్ధి అన్నా లక్షణం తెలిసి ఉండాలి స్వరూప జ్ఞానమన్నా లక్షణం తెలిసి ఉండాలి అతీతమన్నా నిర్ణయం తెలిసి ఉండాలి రహితమన్నా నిర్ణయం తెలిసి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధకులు ఈ జ్ఞాన మార్గంలో విచారణ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైనటువంటి ప్రమ జ్ఞానం లక్షణం లక్ష్యం నిర్ణయం దిశగా పరిణామం జరుగుతుందా లేదా అని చూసుకోకపోతే ఈ ఆత్మబోధని మూడు వందల చదివినా సరే తేలదు ఇది ఎంత మూడు వందల కాదు మూడు ముప్పై జన్మల్లో చదవచ్చు మూడు వందల జన్మలు చదవచ్చు ఎందుకని వేదం ఏనాడో చెప్పి ఇవాడు కొత్తగా చెప్పడం లేదుగా మనం పేదంలో ఉన్న మాటలే చెప్తున్నాం ఉపనిషత్తుల్లో ఉన్న మాటలే చెప్తున్నాం బ్రహ్మసూత్రాల్లో ఉన్న మాటలే చెప్తున్నాం మరి ప్రస్థానత్రయంలో ఉన్న మాటలనే చెప్తున్నాం కానీ ఎప్పటిదో శృతి జ్ఞానం ఎప్పటిదో స్మృతి జ్ఞానం సృష్టి ఉన్నంత కాలం ఇదే ఆత్మబోధ ఏం మారదు గురువు మారినంత మాత్రాన్ని ఆత్మబోధ మారదు చెప్పి వ్యాఖ్యానం మారవచ్చేమో కాని వస్తువు మారుతుందా మారదు ఉనికి మారుతుందా మారదు జాగ్రత్తగా లక్ష్యము లక్షణము నిర్ణయము సశరీరి శరీరి అశరీరి ఇలా జాగ్రత్తగా నిర్ణయం పొందాలి చదవండి లక్షణము తన ఆనందమును నిత్యం నిర్మలంగా తనకు తాను గ్రహిస్తూ నిలుపుకుంటూ ప్రాణులందరికీ వ్యక్తం చేస్తూ జ్ఞానికి సాధనలో ముందం వేస్తున్న సాధనలో నిత్యం తన సాధనను పూర్ణత్వంతో తనకు తానే పోల్చుకునేటట్లు అందిస్తున్నది వెళ్ళాడు అభిషేక సేవ జరుగుతోంది రండి రండి మీరు కూడా రండి అభిషేకాల్లో పాల్గొనండి అన్నారు ఈయను కూడా వెళ్ళాడు స్వామివారికి అభిషేకం చేశాడు పంచామృత అభిషేకం చేశాడు తర్వాత అలంకారం చేశాడు అందరిని దర్శనం చేసుకోమన్నారు పంచ హాలతలు ఇచ్చారు చూశాడు అంతసేపు అక్కడ గర్భాలయంలో ఉన్నాడు స్వామివారిని అంతసేపు దర్శనం చేసి సేవ చేసే అవకాశం కలిగింది దీనివల్ల మీకేం కలిగిందండి అని అడిగాం బయటికి రాగానే ఆనందం కదండి అన్నాడు ఏమిటి ఇదంతా చేస్తే మీకేం కలిగిందండి అంటే ఎండ్ రిజల్ట్ ఏం చెప్పాడు ఆనందం కదండి అన్నాడు అంతే ఇప్పుడు ఈ ఆనందం వృత్తి జ్ఞానంతో కూడుకుని ఒక ఆయన ఇవేమీ చేయలే ఆ బయట మండపంలో స్థిరంగా కూర్చొని తనయందు తాను ఈ స్వామివారిని దర్శిస్తున్నాడు ఒక ఆయనేమో లోపలి ఈ సేవలన్నీ చేసి బయటకు ఏం చెప్పాడు ఆనందం చెప్పాడు ఒక ఆయన ఏం చేశాడు ఈ జరిగేదంతా సాక్షిగా చూస్తూ ఉన్నాడు సాక్షిగా చూస్తూ ఉండి ఈయన కూడా ఏం చెప్పాడు ఏమండి మీరు ఇదంతా ఇక్కడ ఉన్నారు కదా ఇంతసేపు ఇంతసేపట్లో మీరేం పొందేరు అని అడిగారు ఆయన అంటే ఏదో లోపలేవో స్వామివారికి అవన్నీ ఏవో చేసి వచ్చాడు మీరేమీ చేయలేదు ఇక్కడ బయట కూర్చొని చూస్తూ ఉన్నారు మీరేం పొందారు అని అడిగారు నేను ఆనందాన్నే పొందానండి అన్నాడు అరే చేసిన ఆయన ఆనందాన్నే పొందాడు చూసినైనా ఆనందాన్ని పొందాడు అది ఎట్లా చేస్తేనే కదా ఆనందం మరి లెక్క ప్రకారం